అనుభవం పొందే వాసన నిమిత్త కారణంగా అతర శరీరంలో నివాసనే వాసనే వాళ్ళలో ఉండి పనిచేసి అనుభవం ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి నీకంటే ఎవరు లేరు నీ సంస్కారాలు ఉన్నప్పుడు నీలోని సంస్కారాలు అనుభవం పొందుతూ నీ సంస్కారాలే దాని వ్యతిరేక సంస్కారాలుగా మారి వాళ్ళలో చేరి వాళ్ళ ద్వారా నీకు రావాల్సిన అనుభవాలు వస్తాయి అది తిట్టు కావచ్చు కొట్టు కావచ్చు ప్రేమ కావచ్చు అన్యంగా ఎవ్వరూ లేరు నువ్వు పుడుతూనే నువ్వు ఏ ఏ కర్మలు ఎవరి ద్వారా అనుభవించాలో ఆ కర్మని రెండు భాగాలు చేసి ఇవ్వాల్సిన వాళ్ళందరికీ వాళ్ళలో పెట్టేసుకొని వచ్చావు ఇప్పుడు నీ కర్మ ఏ రోజు అనుభవం వస్తుందో నీకు ఇవ్వాల్సిన ఒక్కొక్కళ్ళు వచ్చి నీకు వాళ్ళు వేరే లేరు సంస్కార ప్రకారంగా నీ కర్మే రెండు భాగాలి అక్కడ ఇచ్చేదిగా ఇక్కడ పుచ్చుకునేదిగా రెండు అయింది అలాగే అక్కడ వాళ్ళకి కూడా వాళ్ళ అనుభవం పొందడానికి వాళ్ళు పొందడానికి మీరు ఇచ్చేదిగా ఉన్నప్పుడు వాళ్ళని మీ దాంట్లో పెట్టే పెట్టే వాళ్ళు వచ్చారు నీ ద్వారా వాళ్ళ అనుభవం పొందుతున్నారు వాళ్ళ ద్వారా నువ్వు పొందుతున్నారు ఎవరెవరికి కావాలో ఆ కావాల్సిన పోయి ఎవరెవరు ఇవ్వాలో ఆ ఇచ్చే భాగాలు నువ్వే పనిచేసి వచ్చావు ఇక్కడికి కాబట్టి వాళ్ళు ఏం చేసినా అని ఇప్పుడు నాకు ఇష్టం లేదంటే కుదరదు నువ్వు ఇచ్చిందే ఇస్తున్నారు వాళ్ళకి ఇంతే కాబట్టి ఇది సమిష్టి వ్యవహారం నాకోసం నేను అందరికీ ఇచ్చి వచ్చాను ఎవరెవరి ద్వారా ఎదురాలో వాళ్ళు ఇస్తున్నారు మళ్ళీ వాళ్ళు కూడా నీ ద్వారా పొందాల్సింది నీ దాంట్లో పెట్టారు అప్పుడు నువ్వు పోయి వాళ్ళకి ఇస్తున్నావు ఎంతమంది పెట్టారో వాళ్ళందరికీ నువ్వు ఇస్తున్నావు అందరూ ఈ కొంత పెట్టారు వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి నీ పని నీకు ఏది కాదు అందరిలో పెట్టావు వాళ్ళంతా వచ్చి నీకు ఇస్తాను సో ఇదంతా లార్జ్ నెట్వర్క్ సమిష్టి దాని పేరు ఈశ్వరుడు వాడే విధాలు ఎస్ట్ ఎక్కడున్నాడు అంతా నాటకం అనేక ఉపాధిల్లో ప్రతి సంస్కారాన్ని రెండేసి బాగా చేసి ఇచ్చేవాళ్ళు పుచ్చుకునే వాళ్ళని అక్కడక్కడక్కడ పెట్టి ఏ టైంకి ఎవరెవరు వస్తారో ఎవరికి ఇస్తారో వాళ్ళు ఆ పెట్టిన ప్రకారంగా వస్తారు పుచ్చుకుంటారు పని కాని ఉపాధి ఇది జగన్నాథం ఇది ఈశ్వరు ఇది సమిష్టి ఫెస్ట్ అసలు లేనే లేదు సంస్కారాల ప్రకారమే అదే అదే కారణంగానే అజ్ఞానంలో సమిష్టి పోతే అసలు ఫెస్ట్ లేదు జిల్లం కూడా ఎక్కడైనా అంత సమిష్టిగా నువ్వెక్కడున్నా అంత వాడేగా మాట కరెక్టే అలా ఉండు బయటపడ అలా లేవనుకో అది జ్ఞానం నువ్వు సమిష్టి వెళ్తే అది పోయేదో ఉండేదో నీకే తెలుసు చెప్పక్కలా పోయేదని సంస్కారాలనుకోండి సంస్కారాలు అనుభవానికి వచ్చాక ఖర్చు అయిపోతే ఇంకా లేవు సంస్కారాలు లేనివాడు ఎట్లుంటాడు ఆత్మ సంస్కారాలు ఉన్నవాడే జీవుడిగా ఉంటాడు సంస్కారాలు సున్నా అయిన వాడు అట్టుంటాడు సంస్కారాన్ని బట్టి జీవభావం జీవుడు సంస్కారాలు సున్నా అయితే కారణ శరీరం సున్నా కారణ శరీరం అయితే లింగ శరీరం భంగం లింగ శరీరం భంగం అయితే ప్రారంభం ఒక్కటే ఉంటుంది సంచితం లేదు ఆగాని లేదు ప్రారంభం శరీరం బొడి ఉంటుంది ఇది తేలితే జీవన్ ముక్తుడే ఏ ఒక్కడు పట్టుకున్నా సారాశం ముగ్గు అక్కడికే నువ్వు బాధించేది ఏది ఆ వాసనలో సంస్కారాలు ఆ మనసైనా ఎంత మనసు ఉన్నంత వరకు ఏదో ప్రశ్న లేదు మనసు పోతే ప్రశ్నే కాదు ముర్రో సంస్కారాలను నడుపుతుంది మనసుని వాసకులు ఏం వాసనలే చిత్తవృత్తులే మనసు ఆలోచనలే బుద్ధి వద్ద అహమనే కర్త అహమనే కర్తభోక్త అగ్గుతున్నది ఒకే వాసనాక్షయం అయితే ఈ గురు సంత లేదు అంతపోతే ఏదో అది ఎట్ట దాటాలిందండి కింద పోతాయి ఎక్కడ దాటాలి సరే అది కరెక్టే ఎలా దాటాలి అన్నారు ఎలా దాటాలంటే వాట్సాప్ అంతా కొన్ని రోజులు అందరూ కట్టాలి కానీ అదే మరి పది రోజులు ఎంత చెప్పారో తరగదండి దానికి రెండు మూడు వాక్యాలు ఆన్సర్ లేదు ఆయన పెట్టాడు అంతే అంటే మీరు దాని అర్థం అంటే విచారణ చేయండి మీరు అర్థం చేసి ఎంత తోస్తే అంత పెట్టండి మీ ఎంత తోస్తే ఏది పెట్టినా సమగ్రంగా సరిపోదు రిప్లై ధర్మరాజుకి తీరితో పాటు అబద్ధం ఆడకూడదు అని చెప్పాడు ద్రోణాచారి ఆ పాట అప్ప చెప్పనంటే అందరూ మన్నాడు వచ్చి అబద్ధం ఆడకూడదు అని ధనవరాజు చెప్పట్ల ఏంటి నీకు పాటలు రాలేదు అంటే మాట చెప్పేదాకా కూడుతున్నాడు మళ్ళీ రెండో రోజు రాలేదన్నాడు పది రోజులు దెబ్బలు తిన్నాడు తిన్నాడు పదకొండో రోజు అర్థం ఏంటంటే అబద్ధం ఆడకూడదు ఆ మాట ఆ రోజు తింటే పది రోజులు దెబ్బలు తినం అబద్ధం ఆడకుండా ఉండగలగాలి కదా ప్రాక్టికల్ అబద్ధం ఆడకుండా ఉండగలను అని పది రోజుల్లో నాకు నిర్ణయం అయింది ఇప్పుడు అబద్ధం ఆడరాదు అని నేను చెప్పాను నాకు పాఠం వచ్చింది ధర్మరాజుకి పాఠం వచ్చిందంటే అయిందనే లెక్క మిగతా పాఠం వచ్చిందంటే ప్రాక్టికల్ లేదని బ్రహ్మవి బ్రహ్మైవ భవతి అంటే ఏంటి బ్రహ్మని కూలంకషంగా తెలుసుకునేవాడు బ్రహ్మమే అవుతాడు అవ్వలేదంటే తెలుసుకోలేదని అర్థం తెలుసుకుంటే అయినట్టే అయ్యి కూడా అయ్యానా లేదా అయ్యారా లేదా మేము చదువుతాం మీకెందుకు వస్తే మీరు ఎక్కడ ఉన్నారో తెలిసిపోయింది మా కావాలని పరిధిలో మాట్లాడుతున్నారు ప్రయాణం ద్వైతం దాకా రావడం ఉండదు అసలు స్టార్టింగ్ లోనే అద్వైత నిర్ణయంగా ప్రయాణం చేయండి నా మాట ఏంటంటే ద్వైతం దాకా వచ్చి తర్వాత అద్వైతానికి వెళ్తాం కాదు బోధ అట్లాగే వెళ్ళింది ఇంతకాలం ఇంకా బోధను పక్కన పెట్టండి తెలిసింది కదా విషయం ఇప్పుడు మీ సాధన ప్రతి లక్ష్యము అద్వైత నిర్ణయంగా పోవాలి ముందు ద్వైత నిర్ణయంగా పోతే తర్వాత అద్వైతం అవుతుంది అనే మాట ఇదే నువ్వే భగవంతుడని పోంతే భగవంతుడి కృప భగవంతుడి సాక్షాత్కారం భగవంతుని దర్శనం ఈ మాటలన్నీ వద్ద ముందు ధైర్యం రావాలి నిర్భయంగా ఉండాలి నువ్వు తప్ప రెండేది లేదు నువ్వే బ్రహ్మకి ఏమి పొందేది లేదు అజ్ఞానం భ్రాంతుడు పోగొట్టుకుని తప్ప పొందేది ఏది లేదు సరంత భ్రాంతి మిగలకుండా పోగొట్టుకుంటే అది నువ్వు అయి ఉంటావు అవుతాడు కానివాడు ఎప్పటికీ అవడు మీరు బ్రహ్మాని గురువు గారు అన్నారంటే మీరు అయ్యే ఉన్నారు కాబట్టి అవ్వండి అంటున్నారు అవడం అనేది లేదు భ్రాంతిలో కాలేదు అనేది ఉంది ఆ భ్రాంతి రహితం చేసుకోండి అంతే భ్రాంతి రహితంలో భాగంగా భ్రాంతి ఎందుకు పోవట్లేదు అజ్ఞానం అత్తంగా ఉంది తాదాత్మ్యత ఉంది సంసారం ఉంది బంధం ఉంది ఆరాట పోరాటాలు ఉన్నాయి టెన్షన్లున్నాయి అనుకుంటే మీకు లేవా నిర్ణయం నిర్ణయం అయితే ప్రశ్న ఎందుకు వచ్చింది నిజంగా తెలియబడి స్టేజ్ ఒకటి ఉందని తెలుసరా చాలా అనుకుంటే ఒకటే ఉంటుంది చాలా సార్లు అంతేగాని ఒకటేది మరి నిర్విషయానందం పొందుతున్నారా ఆత్మానందం తర్వాత అన్ని పోయినాయిగా నిర్విష్యానందం ఉందా అదే నిర్విషానందం ఆనందం అంటే గంతులేసే ఆనందం కాదు బ్రహ్మానందం గంతులేనివ్వదు నిరత్ చేయం పొంగు లేనిది ఉద్వేగం లేనిది ఉత్సాహం లేనిది సాఫ్ట్ గా ఉండేది నిచ్చలంగా ఉండేది దాని పేరు ఆనందం గంతులేసేది ఆనందం కాదు ఆనందం ఎక్కువ పోయి ఆనందం కాదు బ్రహ్మానందం గుండె ఆపదు సంతోషం ఎక్కువైతే కొంతమంది గుండె ఆగిపోతుంది ్రహ్మానంగా అటువంటిది కాదు ఆవలంత ఎందుకు వస్తాయి శ్రద్ధగా ఏకాగ్రతగా ఉన్నప్పుడు ఆ గురువు చెప్పే విషయాల్ని ఆకలింపు చేసుకున్నావు ఇతర విషయాలు నీ జోలికి రానప్పుడు నీకు తెలియకుండానే నువ్వు కుంభకంలోకి వెళ్ళినప్పుడు గాలి అక్కడ ఎక్కువసేపు ఉండలేక ఆవలంత రూపంలో బయటకు వస్తుంది మొదటి నుంచి శ్రద్ధగా వింటున్నారు మీరు ఆ వినడంలో కుంభకం తెలియకుండానే వెళ్తున్నారు అప్రయత్నంగా వెళ్ళేసరికి గాలి సహజ స్థితి కంటే ఎక్కువసేపు ఉంటుంది అది మెల్లిగా వదిలితే దానికి ఆ వేగం చాలా ఆవలంత రూపంలో ఎక్కువగా నిశ్వాస సాధారణంగా వెళ్తే ఆవలింత ఏంటంటే ఆవలించినప్పుడు ఆవలింతలో కూడా వెళ్ళలేదు అనుకో ఆవలిస్తూ అరుస్తారు అప్పుడు ఎక్కువ వెళ్తుంది బయటికి అంటే కుంభకంలో ఎక్కువ గాలి పెట్టినప్పుడు ఉక్కిరి మెల్లిగా వదలడానికి అది ఆ లోపల ఫోర్స్ ఎక్కువ వస్తుంది ఇంతసేపు ఇంతసేపు ఎట్టేసేపు నేను ఉండలేనని ఫోర్స్ వెళ్తుంది అప్పుడు నిదానంగా పోతే నిశ్వాస కొంచెం వేగంగా పోతే ఆవలెత్త ఇంకా వేగం పోతే అరుస్తూ ఆవలెత్త అంటే అంత కుంభకం ఉంది గాలి అవి కూడా తగ్గాలి శ్వాస సూక్ష్మంగా సాధారణంగా నిదానంగా ఉంటే కుంభకం నిదానంగా వెళ్తుంది కాబట్టి ఆవలెంత అయితే తగ్గాలి కానీ ప్రారంభంలో మీకు గురువు దగ్గర మాత్రమే ఉంది కాబట్టి మీకు అలాగే వస్తుంది అది ఇప్పుడు సహజమైందనుకో మీకు తెలియకుండా స్వల్పంగా శ్వాస జరుగుతుంటుంది ఆ కుంభకంలో ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎక్కువ ఉండదు మీకు అది అభ్యాసం లేకమవుతుందంటే ఎప్పుడు ఉంటాల్లా గురువు దగ్గర విన్నప్పుడు లేకపోతే శాస్త్రం చదువుతున్నప్పుడు లేకపోతే ఎవరు అయినా చెప్తుంటే ఆ సత్సంగంలో కూడా ఏకాగ్రత శ్రద్ధ పెరిగినప్పుడు అవగాహన పెరుగుతున్నప్పుడు కుంభకంలో ఉన్నప్పుడు ప్రజ పని చేసి అవగాహన పెంచుతుంది లేదా రివర్స్ లో మీరు అవగాహన పెంచుకుంటున్నప్పుడు శ్రద్ధ ఎక్కువ కొద్ది నీకు తెలియకుండానే శ్వాసను కాసేపు కట్టేసి లోపల కుంభకంలో పెట్టి ఉంటాయి సహజంగా ఉండగలిగిన సేపు ఉంటుంది అక్కడి నుంచి ఆవలన వస్తుంది అది కారణం మొదట్లోనే ఉద్వేగము దుఃఖం వచ్చి వచ్చింది వస్తున్నాయి అది కూడా పోవాలి వాళ్ళున్నారు వాతలు పెట్టాను కదా అందుకు శ్రద్ధగా పెట్టినా కొంచెం వాత పెడుతున్నాను కసురుతున్నాననే బాగా ఉండకూడదు అంటే ఇంకా మీరు కసురుతున్నారు అనే మాట ఇంకా ఎక్కలేదు ఒక్కోసారి కసిరితే గాని పోసారి తిట్తే గాని పో సమయాన్ని బట్టి గురువు మీద ప్రేమతోనే కసురుతాడు దుర్గారు ఏంటి మీరు డల్గా ఉన్నారు ప్రశ్న లేదా జవాబు లేదా అర్థమైపోతుందా సరోజనీ గారా మీరు సంసిద్ధంగా ఉన్నాను మీకు ఏమో నేను మాట ద్వారా చెప్తున్నప్పటికీ మాట ద్వారా చదువుతున్నప్పటికీ వ్యాపించి మీకు పరిణామాలు వచ్చిన దగ్గర నుంచి అది నాకు సంధి ఉన్నప్పుడు కసురుతున్నాను సంధి ఇవ్వాలి అడుగుతున్నా ఇవ్వకపోతేను కసిరితే వస్తుంది సందే వాళ్ళకి చెప్తున్నారు చెప్తున్నారు అందుకని దుర్గ గారు అని అడిగింది అట్లా కాదుగా శిష్యులు వినేటప్పుడు గురువు నాకే చెబుతున్నాడు నేనే ఉన్నానికి ఎవరు లేదని వినాలి సమిష్టిలో కూర్చున్నాను ఉండకూడదు ఎంతమంది ఉన్నా నీ ఒంటరిగా ఉన్నావు చెప్పేదంతా నీకే చెబుతున్నారు వినాలి అలా వింటలేదని తెలిసి పేరు పెడుతున్నాను ముఖస్పందని తెలుసుకున్నాను దాన్ని బట్టి దేనికి లింక్ లేకుండా లేదండి నేను చెప్పేది కాదండి నేను చెప్పేది నేను చెప్పేది అలా మీరు వేరే స్థాయిలో అందుతుందా మరితో ఎందుకంటే నేను మధ్యలోనే మొదలు పెట్టాను ప్రారంభం నుంచి రావాలి నిర్మల గారు చెప్పినప్పుడు వెళ్ళలేదు మరి ఫౌండేషన్ రావాలి పునాది కావాలి ఫిబ్రవరి పదిహేను దాకా వెనక్కి వెళ్ళటమే టెన్త్ దాకా ఇక్కడే ఉంటాను దొరికితే దొరుకుతా లేదు మీకు మహిళ లేదంటే దొరుకుతా మహిళ లేదంటే దొరుకుతా ఉంటే కాలు పట్ట లేకుండా కూర్చోబెట్టండి శిష్యులుగానే వచ్చాను మైల్ లేకుండా వచ్చాం ఈసారి మైల్తో రావడానికి మీరు పర్మిషన్ ఇస్తే వస్తారంటున్నారు రెండు రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు కర్మ ఎప్పుడూ మోలు పెడతారు లేకపోతే చేసినా గానీ నేను వెళ్లకుండా సరిపోతుంది ఆ చివరికి పది పదకొండు పన్నెండు ధర్మోదకాలుకి దానికి పది పదకొండు పన్నెండు పన్నెండు వైకుంఠ సమయంలో వచ్చాం రెండు బ్యాగులు తెచ్చాం అంటు బ్యాగు అంటులైన్ బ్యాగు అంటులైన్ బ్యాగ్ కడగా పెట్టి అంటున్న బ్యాగులు రెండు జాతలు వేసుకున్నాం ఇదంతా తిరుగుతాం దాన్ని మారుస్తుంటాం స్నానాలు బాణాలు తడుపు అంతా అయిపోయాక అంటులే అంటులైన ప్రాంతం మళ్ళీ ఉపదేశాలు పంచలు గించాలన్నీ ఉంటాయి పోతాడీ బతికి బట్ట కట్టేది ఏం లేదు అసలు బతిన ఉపయోగపడేది కూడా లేదు తను తాను కూడా మనం ట్రీట్మెంట్ రిడక్షన్ చేస్తే చాలు డబ్బుల కోసం చేస్తారు మనం ఏం చేయలేదు గడి ఖాళీ కావాల్సి వస్తే వాళ్ళు పంపించేస్తారు ఎవరు లేకపోతే విషయం క్లుప్తంగా ఒక వ్యాఖ్యల్లో చెప్పారు పోనీ ఏం చేస్తాం ఆ రోజు ముప్పై వేలు కాదు ముందు మాకు ఖర్చు పెట్టించి ఆయన అంత కాదు రేపు మన పరిస్థితి వచ్చినా మన వారసులు వస్తే చేస్తాను అందరికి అదే బాధ డాక్టర్లకి డబ్బులేంది నీ నీ సొమ్ముడు కోరడు కోరుతున్నాడంటే అప్పుకున్నాడు అప్పుడు ఇంతలో డబ్బు